ओम, ో నమరి ఓ శ్రుతిస్మృతిపరాణామాలయ కరుణా నమామి భగవత్పాదశంకరం లోకశంకర తైస్సైసహిత ప్రాణ వృత్తిభేదా పంచధా ప్రాణోపాన సమాన ఉదానం యానౌతేన అంతేనండి ఆప ఆ శ్లోకా అదే చెప్పాలి మళ్ళీ మొత్తం అంత తై అంటే లైన్ అంతా చెప్తా తై సర్వై సహితై ప్రాణో వృత్తిభేదాత్ సపంచ ప్రాణోపాన సమానశ్చోదానం యనోచేన పదశ సహిత ప్రాణ వృత్తిభేదా సహ పంచన సమాన చ ఉదాన్యానౌన తై ఆటితో సహితైస్సై సహిత ఓకే సహి నంద సహి న బా ఉంద బుద్ధ సహితైహ్య నుండి టీకాకారుడు సహిత్య నడిపించాడు దాన్ని మేనేజ్ చేసి ఉండే వాళ్ళం సహిత బాగుంది కాబట్టి తైహి ఆ సర్వై అన్నింటితో సహిత కూడి ఉన్న ప్రాణ ప్రాణము ఆ చాలా స్టాండర్డ్ బుక్ అది అది చాలా పాతదిగా మీకు అనిపిస్తోంది పాతదే అది అయన పాపం ఆ శాస్త్రి గారు ఒక్క తప్పు లేకుండా దాన్ని జాగ్రత్తగా పరిశోధన చేసి చేశారు ఐ ప్రిఫర్ దట్ బుక్ టు దిస్ బుక్ దిస్ బిక్ ఆ అన్నింటితో కూడిన ప్రాణము కూడిన ప్రాణము ఏమంటే ఆ అన్నింటితో అంటే ఏమిటా అన్నీను అంటే మీరు చూసుకోండి పైనుంచి చెప్పుకొస్తున్నారు అంతఃకరణము రెండు రకములు మనస్సు బుద్ధి ఆ రెండు తీసుకోండి తర్వాత ఐదు కర్మేంద్రియములు చెప్పారు అంత అంతకుముందు సత్వాంశే హంటూ ఐదు జ్ఞానేంద్రియములు చెప్పారు అంటే పది పది ఐదు ఐదు పది రెండు పన్నెండు పన్నెండు చెప్పారు ఐదు జ్ఞానేంద్రియములు రెండు అంతఃకరణములు ఐదు కర్మేంద్రియములు మొత్తం ఎన్న వచ్చాయి పన్నెండు ఈ పన్నెండింటితో కూడిన ప్రాణము ప్రాణం ఉండాలండి ప్రాణం లేకపోతే ఈ పన్నెండు కూడా హూష్ కాకీ అయిపోతాయి ఉండవు ప్రాణమే వీటన్నింటినీ నిలబెట్టేది సో ఆ పన్నెండింటితో కూడిన ప్రాణము ఓకే అంటే ఈ ప్రాణం అనేది జీవునియందు పన్నెండింటితో కూడుకుని ఉన్నది మంచిది సహా ఆ ప్రాణము మృతి భేదాత్ వ్యాపారములయందలి భేదమును బట్టి పంచద ఐదు రకములుగా నున్నది వ్యాపారం అంటే వర్తకం అనుకోకండి వ్యాపారం ఉంటే అది చేసే పని ఈ ప్రాణము ఐదు రకాలు ఎలా వచ్చాయి ఐదు రకాలును ఈ ప్రాణము చేసే పనిని బట్టి ఐదు రకాలు వచ్చాయి చూద్దాము సో ఏమిటా ఐదు రకాలును ప్రాణ ప్రాణము చూసారా మళ్ళీ ప్రాణహ అనేది ఐదింటికి ప్రాణహ అని పేరు ఆ ఐదింటిలో ఒకదానికి కూడా ప్రాణహ అని పేరు అపానహ అపానము ఇది ఎలా ఉందంటే సుబ్బారావు గారికి ఐదుగురు కొడుకులు మొదటి కొడుకు ఎవరు సుబ్బారావు అన్నట్లేదు అది లైక్ దాట్ దట్ ఈజ్ లైక్ దాట్ ఓకే ఆ సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది సమాన అసమానము ఉదానం యానం చ ఉదానము వ్యానము కె పునః ఆ ఇదు అయితే ఇదో ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాహ కాబట్టి ఇప్పుడు ఎన్నొచ్చాయి అక్కడికి పన్నెండు ఐదు పదిహేడు వచ్చాయి అంతకుముందు పన్నెండుతో కూడి ఈ ప్రాణము ఈ ప్రాణం మళ్ళా ఐదు రకములుగా ఉన్నది ఈ ఐదు రకాలంటే దేన్ని బట్టి చెప్పారు ఐదు రకాలని ఆ ప్రాణం చేసే పనిని బట్టి ప్రాణం పనిని చేస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీ ఎన్ని రకాలుగా ఉందో చెప్పండి ఐదు రకాలుగా ఉంది ఎలాగా ఫ్యాన్ తిప్పుతోంది టీవీని బొమ్మలు చూపిస్తుంది వంట వండుతోంది కూలింగ్ చేస్తుంది రెఫ్రిజరేటర్లో ఇంకా ఏం చేస్తుంది వేడి ఐదు రకాలుగా ఉందా కొనాలనుకోండి ఒకటి తీసేసి ఒకటి యాడ్ చేసి అలా చేయొచ్చు బట్ అది ఇక్కడ దృష్టాంతం కదా కాబట్టి ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఐదు రకాల పనులు చేస్తోంది కనుక మీ ఇంట్లో ఐదు రకములుగా ఎలక్ట్రిసిటీ ఉంది అని అలాగే మీ ఇల్లే ఈ దేహం అంటే ఇల్లే ఈ దేహంలో ఎలక్ట్రిసిటీ వంటిది ప్రాణము ప్రాణశక్తి లైఫ్ అది ఐదు రకాల పనులు చేస్తోంది ఏమిటా ఐదు రకాలు ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి అపానహ పీల్చే గాలి ఏది లేకపోయినా సమస్యే ఇప్పుడు గాలి విడిచిపెట్టకుండా ముక్కు మూసేశారనుకోండి తట్టుకోలేడు గాలి పీల్చకుండా ముక్కు మూసేస్తే అప్పుడు కష్టమే కాబట్టి విడిచిపెట్టే గాలికి ప్రాణము అని పీల్చే గాలికి అపానము అని తర్వాత మధ్య సరే సమానహానుంది కదా అంటే ఉదరంలో ఉండే ఆహారంలో మనం తినే ఆహారం ఉదరంలోకి వెళ్తుంది పుట్ట అక్కడ అది జీర్ణమై ఆహారం అంతా కూడా మొత్తం శరీరంలో ఉండే అవయవాలన్నిటికీ అందుబాటులోకి వస్తుంది ఆ జ రసము రసము అంటే ఆహా తిన్న ఆహారం యొక్క పౌష్టికమైన రసం ఏదైతే అది మొత్తం దేహంలో అవయవాలన్నిటికీ ప్రసరిస్తుంది అలా ప్రసరింపజేసేటువంటి ఆ ప్రాణశక్తి ఏది అది చేసి పనిది దానికి సమానము అని పేరు అన్నిటికీ సమానంగా అందిస్తుంది తీసుకొస్తుంది సమానయతి ఇప్పుడు కళ్ళ దగ్గరికి ఆ ప్రాణశక్తి రావాలా వస్తుంది ముక్కు దగ్గరికి రావాలి బ్రెయిన్లోకి రావాలి కాళ్ళలోకి రావాలి మనం తిన్న ఆహారం అన్నిటికీ వస్తుంది ఇప్పుడు భోజనం చేయకుండా నీరసంగా ఉన్నాడనుకోండి అన్నవయవములు నీరసంగా ఉంటాయి చక్కగా ద్వాదశి నాడు పొద్దుటే పడకను భోజనం చేసేసాడు అనుకోండి భోజనం అయిన పావు గంట అయినప్పటికీ అన్యవయవాల్లోకి పుష్టి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది భోజనం పొట్టలోకి వెళ్తుంటే అన్నవయవాలకి పుష్టి ఎలా వచ్చింది అంటే ఆ ప్రాణశక్తి ఈ పుష్టిని పొట్టలోంచి పికప్ చేసి అన్న అవయవాలకి ఆ పంచిపెట్టేటువంటి ప్రాణశక్తికి సమానము అని పేరు తర్వాత వ్యానము ఇప్పుడు మీరు గాలి పిలిచారనుకోండి మళ్ళీ విడిచిపెట్టడానికి ముందు చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ను కావాలంటే మీరు పొడిగించవచ్చు మీరు దాన్ని న్యాచురల్గా ఉన్నా కూడా చిన్న గ్యాప్ ఉంటుంది పిలుచుకుని స్మాల్ గ్యాప్ మళ్ళీ విడిచిపెడతారు విడిచిపెట్టి మళ్ళీ స్మాల్ గ్యాప్ మళ్ళీ పిలుచుకుంటారు ఆ గ్యాప్కి వ్యానము అని పేరు తర్వాత ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోండి మీరు పీల్చుకునేప్పుడు మాట్లాడరు పీల్చడం అయిన తర్వాత దాని నుంచి ఆ పీల్చుకున్న గాలి నుంచి వచ్చిన శక్తితో మీరు మాట్లాడుతూ ఉంటారు ఎనివే ఇప్పుడు బరువులు ఎత్తాలనుకోండి ఎలా ఎత్తుతారో తెలుసు అంటే ముందు నిండా గాలి పీల్చుకుంటారు వాళ్ళు బుగ్గలు కూడా పెరిగిట్లా గాలి పీల్చుకుంటారు ఆక్సిజన్ నిండా పీల్చుకుంటారు పీల్చుకున్న లోపల అట్టే పెట్టేస్తారు ఇంకా విడిచిపెట్టాడు అప్పుడు బరువు ఎత్తుతాడు మళ్ళీ దాన్ని కింద పారేసి ఆ పీల్చిందంతా విడిచిపెడతాడు బరువు ఎత్తి అలాగే నిలబెడతారు కదా దానికి టైం ఉంటుంది ఐదు సెకండ్లో నిలబెడితే చాలు ఎందుకంటే మీరు గాలిని విడిచిపెట్టాలి కదా ఐదు సెకండ్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు సెకండ్లో అయినా టంగ్ ముందు బెల్ల కొడతారు బెల్ల కొడుతూనే మీరు కింద అది అది లిఫ్ట్ చేసినట్టే మీరు చూసుంటారు ఈ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటేషన్స్ కాబట్టి ఆ వెయిట్ లిఫ్ట్ చేసేప్పుడు గాలి పేల్చడు విడిచిపెట్టడు దాన్ని కుంభకం చేస్తాడు అంటే హోల్డ్ చేసి అలా హోల్డ్ చేసి పెట్టినప్పుడే మీరు బలమైన పని చేయగలుగుతారు ఆ విధంగా గాలిని హోల్డ్ చేసి బలమైన పనిని చేసే ప్రాణశక్తి యొక్క వ్యాపారానికి యానము అని పేరు ఓకే ఇంకొకటి మిగిలింది ఉదానము మిగిలింది ఉదాహరణ అంటే పైకి పైకి వచ్చేది ఏదైనా ఉదాహరణమే ఇప్పుడు అనారోగ్యం చేసినప్పుడు వామిటింగ్ అయిపోతుంది అది ఉదాహరణము వామిటింగ్ అంటే పైకి తీసుకురావాలి కదా మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఒక అర డజన్ ఐటమ్స్ కడుపులో పారేస్తాం ఐస్ క్రీమ్ ముందు రైసు సాంబారు భోజనం చేసేస్తాడు తర్వాత వ్యానిలిన్ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్న ఐస్ క్రీమ్ తినేస్తాడు ఆ తర్వాత కోక్ ఒకటి తాగేస్తుంది ఈ లోపల కొబ్బరి నీళ్ళు అండి అని ఎవడో ఈ లోపల మైసూర్ పాక్ అని ఎవడో వస్తే అది తినేస్తాడు ఇవన్నీ లోపల కలగాపలమే అయిపోయి వీడికి మతిపోతుంది అనమాట అవి పడవ అలాగా దే ఆర్ నాట్ కంపాటిబుల్గా ఉండవు అప్పుడు కడుపులు తిప్పేసి వామిటింగ్ అయిపోయేదాకా వాడికి చాలా కష్టపడతాడు వామిటింగ్ అయిపోతే ఫ్రీ వచ్చేస్తుంది రండి ఈ కూర్చుని అక్కలు కూర్చోండి అయ్యో కింద కూర్చుంటారా కూర్చోగలుగుతారా కష్టం లేదా కూర్చోని హాయిగా వామిట్ అయిపోతుంది అలా వామిట్ అవ్వడానికి ప్రాణము అపానము వ్యానము సమానము పనికి రావాలి దానికి ఉదాహరణం కావాలి తర్వాత మీరు ఆవలించినప్పుడు అది ఉదాహరణ ఆవలించడం కూడా పైకే వస్తుంది కదండి లోపల ప్రారంభం అవుతుంది ఆవులింట పైకి వస్తుంది అది కూడా ఉదాహరణే తర్వాత తుమ్ము తరుగుతుండండి అది ఉదాహరణమే ఏమండే ఇంకొక్కడు ఉదాహరణం అదేవిటో చెప్పమంటారా ప్రాణం పోయిది కూడా ఉదాహరణ అంతే కదా మరి ప్రాణం ఇంకా రాదు పోతుంది పైకి పోతుంది ఆ ప్రాణశక్తి పైకిపోతుంది దేహం అలా కింద పడిపోతుంది అది కూడా ఉదాహరణమే అప్పు ఆ ఉదాహరణ పని చాలా గొప్ప పని అన ఊతు ఆ అన రెండు రెండు ఉపసర్గలు పడాయాలి దాన్ని ఇవ ఈ ఐదు ఐదు వ్యాపారములు కలిగిన ప్రాణము పన్నెండు ఐదు పదిహేడు ఈ పదిహేడు కూడా ఒక గ్రూప్ చేయండి దాన్ని అవన్నింటినీ కలిపి గ్రూప్ చేయాలి ఎందుకని ఇవన్నీ చాలా సూక్ష్మము సూక్ష్మంగా ఉంటాయి పంచభూతముల దేహము స్థూలంగా ఉంటుంది పాంచభౌతికమైన దేహము స్థూలము ఈ పదిహేడు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి సూక్ష్మములనన్నిటినీ కలిపి ఒక పుంజము చేయాలి పుంజము అంటారు లేదా రాశి ఒక రాశి చేయాలి స్థూల పంచభూతములతో ఒక రాశి చేస్తే ఆ రాశికే దేహము పేరు సూక్ష్మ పంచ సూక్ష్మతత్వములు పదిహేడువి వాటితోటి ఒక రాశి చేస్తే ఆ రాశికే సూక్ష్మ శరీరము అని పేరు వచ్చును తెలిసిందండి మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్తాం ప్రాణ ప్రాణము తై వాటన్నింటితో సహిత కూడి ఉన్నది సహా ప్రాణము వృత్తిభేదాత్ చేసే పనులలోని భేదమును బట్టి పంచద ఐదు రకములుగా ఉన్నవి తేపున ఆ ఐదు రకములైతే ప్రాణ ప్రాణము అపాన అపానము సమానశ్చ సమానము కూడా ఉదానం యానముచ ఉదానము యానము కూడా అడిగి పది ఓకే సింపుల్ లెక్క లిస్టు తైస్సై సహి ప్రాణో వృత్తిభేదా స పంచోపాన సమానశోదానం వ్యోచేన బుద్ధికర్మేంద్రియ ప్రాణ పంచకైర్మనసా ధియా సూక్ష్మం అనుసా బుద్ధికర్మేంద్రియ ప్రాణపంచకైర్మసా ధియా శరీరం సప్తదశ సూక్ష్మం ఇదంతా కుడా ఆత్మ విచారం ఆత్మ అంటే తాను తాను అనబడే అనుభవంలో ఎన్ని అంశములు జోడించి ఉన్నాయో చూడండి తన గురించి తెలుసుకోవాలి తాను తన స్వరూపాన్ని తెలుసుకోవాలి తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరికే ఎవేవో కైలాసంలోనూ వైకుంఠంలోనూ స్వర్గంలోనూ లెక్కలు వేసుకుంటే ఇప్పుడు స్వర్గంలో పన్నెండు మంది అప్సరసులు ఉన్నారు ఎవడండి వాళ్ళు ఘృతాక్షి తిలోత్తమ రంభ ఉర్వశి పుంజిక స్థల మేనక పన్నెండు అప్షన్ ఆరే వచ్చేది ఇంకో ఆరు రాలేదు ఈ చెప్పాను అనుకోండి అమ్మో ఎంత మహాపండితుడో అనుకుంటా కదా అది కూడా పాండిత్యమే దాని దానికోండి ప్రత్యేకత దానికి ఉన్నది ఇప్పుడు నేను మాత్రం ఆరు చెప్పానంటే ఎక్కడో వల్లించి చెప్పినవే కదా ఫలించకుండా ఇలా చెప్తాను సో కాబట్టి ఇదో పాండిత్యం స్వర్గంలో ఉండే అప్సరస లెక్క అది పరోక్ష జ్ఞానము అంటారు కూడా ఒక జ్ఞానమే పరోక్ష జ్ఞానం లక్ష్మీదేవులు యలమండూరు ఎవడో చెప్పండి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సంతా సంతాన లక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి అంటే ఇలాగా ఇంకా ఇంకో రెండు యాడ్ చేయాల్సి ఉంది సౌభాగ్యలక్ష్మి అలాగే సో మోక్షలక్ష్మి ఉందో లేదో మోక్షలక్ష్మి ఉందో ఉండదు కాబట్టి అదొక లిస్టు వరలక్ష్మి అలాగే కాల కాలభైరవులు ఎనమండుగులు ఎవరో చెప్పండి మళ్ళీ అదోలిస్టు నాకు తెలియదు ఆదిత్యులు ద్వాదశ ఈ లిస్టులన్నీ చెప్తారండి దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్టడీ ఏకాదశ రుద్ర ఆ లిస్ట్ ఉన్నాయి భగోశర్వోమృడో రుద్రో అంటూ శ్లోకాల్లో లిస్ట్ ఉంది కాబట్టి ఇలాగా ఇదంతా దీని పేరు పరోక్ష జ్ఞానం ఇదంతా పరోక్ష జ్ఞానం ఇది కూడా జ్ఞానంలో చలావణి అవుతూ ఉంటుంది దురదృష్టం ఏమంటే జ్ఞానం అంటే ఇదే అని అవుతూ ఉంటుంది అక్కడితో ఆగిపోకూడదు మనం అనుభవపూర్వకమైన నేను అనే అనుభవాన్ని బాగా తరచి పరిశోధించి మనం దాన్ని తెలుసుకోవాలి అదే మరి భగవాన్ రమణ మహర్షి యొక్క బోధంటే అంచేతనే వేదాంతానికి అధ్యాత్మ విద్య ఇది దైవ విద్య కాదు ఇది సో చాలా గొప్పది సో ఈ పదిహేడు లెక్కొచ్చింది ఈ పదిహేడింటినీ ఒక రాశిగా మనం చేయాలి ఎందుకంటే అవన్నీ సూక్ష్మములు గనుక ఒక రాశి అవుతాయి ఇప్పుడు ఆ శ్లోకం దానికి సంబంధించింది పదొచ్చేదని చెప్తాం బుద్ధికర్మేంద్రియ ప్రాణపంచకై మనసా ధియా శరీరం సప్తదశి సూక్ష్మం తింగం ఉచ్యతే బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై జ్ఞానేంద్రియములు ఐదు అది బుద్ధి ఇంద్రియాని బుద్ధి కర్మేంద్రియ అంటే బుద్ధీంద్రియ కర్మేంద్రియ బుద్ధీంద్రియ అంటే జ్ఞానేంద్రియములు ఐదు పంచకాన్ని కూడా ఉంది కదా కర్మేంద్రియములు ఐదు ప్రాణములు ఐదు ఈ మూడు ఐదులతో కూడిన మనసా మనసుతో ధియా బుద్ధితో కలిపి సప్తదశి పదిహేడింటితో సూక్ష్మం శరీరం సూక్ష్మశరీరము అగును ఐదు జ్ఞానేంద్రియములు కన్నుముక్కు చెవి ఎట్సెట్రా ఐదు కర్మేంద్రియములు చేతు వాక్కు ఎట్సెట్రా ఐదు ప్రాణములు ప్రాణాపానం జ్ఞానోదాన సమాన వీటికి మనస్సు బుద్ధి కలపండి పదిహేడు అయింది ఈ పదిహేడింటిని ఒకచోటకి చేర్చుకుంటే అంటే అవన్నీ ముద్ద అక్కడ పెట్టమని కాదు ఈ పదిహేడి పదిహేడు మీలో ఉన్నాయి మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఈ పదిహేడు అత్యంత సూక్ష్మంగా మీ స్వరూపంలో భాగంగా మీలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఈ పదిహేడింటిని ఒక యూనిట్ చేసి ఆ యూనిట్కి ఒక శరీరము అని పేరు శరీరము అంటే స్థూల శరీరం ఒక్కటే కాదుగా ఆ స్థూల శరీరం లోపల ఈ సూక్ష్మశరీరము గలదు స్థూల శరీరంలో ఐదు ఉంటే సూక్ష్మశరీరంలో పదిహేడు ఉన్నాయి ఓకే సూక్ష్మశరీరము అని పేరు తత్ ఆ సూక్ష్మశరీరము లింగం లింగ శరీరమని ఉచ్యతే చెప్పబడుతున్నది ఇక్కడే మీకు శివలింగము యొక్క వ్యాఖ్యానం కూడా దీంట్లోంచి వస్తుంది శోత సంహితలో ఉంది శివలింగం యొక్క వ్యాఖ్యానం సో చాలామంది అడుగుతారు ఏమిటండి శివలింగం అని సో దానికి చక్కటి వేదాంతపరమైన వ్యాఖ్యానం ఇక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు ఈ పదిహేడింటితో కూడిన సూక్ష్మ శరీరమునకు లింగము అని కూడా పేరు అంటే లింగ శరీరము అని అంటారు లింగ శరీరము అని పేరు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే లింగ్యతే అనేనా ఇది లింగం ఈ లింగ శరీరాన్ని మీరు పట్టుకుంటే అది ఆత్మ దగ్గరికి తీసుకుపోతుంది సూచ్య వింగ్యతే జ్ఞాయతే అనే అది హేతు అది ఇప్పుడు పొగని చూశారంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నది నిప్పు దగ్గరికి తీసుకెళ్తుంది నిపుది తీసుకెళ్తుందంటే దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుందని కాదండి మీకు బుద్ధి ఎందు పొగను చూడగానే అదే నిప్పు అనే జ్ఞానం కలుగుతుంది పల్లెటూళ్ళలో పాతకాలం పల్లెటూళ్ళలో ఈయన కాఫీ తాగాలి కాఫీలో టీయో తాగాలంటే ముందు ఇంటి కప్పు పైకి అలా చూస్తారు ఏ ఇంటి కప్పు పొద్దున ఆరు ఏ ఇంటి కప్పు పై నుంచి పొగ వస్తుందో పొగ పొయ్యి వెలిగిస్తే కప్పు పై నుంచి పొగొస్తుందో ఏ ఇంటి పై నుంచి పొగొస్తుందో అక్కడికి వెళ్ళిపోవడం ఆ ఏమో బవర్నర్ అది ఉచిత ప్రశ్న వేస్తే పొద్దున్నే వచ్చారు ఏమన్నా ఛాయ్ తాగుతారంట ఏం పర్వాలేదు మీ ఇంట్లో ఛాయ్ అలాగ చాలా బాగుంటుంది ఇవ్వండి అని చక్కగా ఒక గొప్ప ఛాయ్ తాగేసి బయటపడచ్చు ఇప్పుడు పొగని బట్టి ఏమిటి గుర్తొచ్చింది అక్కడ ఛాయ్ పొగ లింగము దేనికి లింగము కాఫీకో ఛాయ్కో లింగము అంటే గ్రామాల్లో కాఫీలు అంత సొఫిస్టికేటెడ్ ఉండదు ఛాయ్తో ఛాయ్ తాగుతూ ఉంటుంది కాబట్టి దానికి లింగము అరే పోవచ్చేస్తుందంటే ఇంకా ఛాయ్ పెట్టేస్తుంది తాగేస్తున్నారు వాళ్ళు మనం కూడా జాయిన్ అయిపోవచ్చు అది సో అది దాన్ని లింగము అంటారు అంటే ఒకదానిని చూస్తే మరొకటి గుర్తుకు రావాలి వెంటనే మేము తెలిసిపోవాలి ఆ ఒకదానికి లింగము అనిప ఇప్పుడు మీరు గాలి విడిచిపెడుతున్నారనుకోండి ఈ గాలి విడిచిపెట్టడం ప్రాణశక్తిని పట్టుకుంటే అది ఏ పరమేశ్వరుడు గాలి పీల్చే ప్రాణశక్తిని పట్టుకుంటే అది పరమాత్మ ఊర్ధ్వం ప్రాణ ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగశ్యతి మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే అని కఠోపనిషత్తులో అలా చెప్తారు కాబట్టి హృదయంలో పరమాత్మ కూర్చుని లోపల ఉన్న గాలిని బయటికి తోసేసి మళ్ళీ బయట నున్నటువంటి హ్రెష్ గాలిని మళ్ళీ లోపలికి లాక్కుంటున్నాడు దీన్ని బట్టి మీరు ప్రాణాన్ని అపానాన్ని పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళింది అది పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళింది చుషరా ప్రాణాపానముల యొక్క మహిమ తర్వాత కఠోేనోపనిషత్తు దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడు శిష్యుడు అడుగుతాడు ఏమండి ఈ ఈ మనస్సు సంకల్పము చేయగలుగుతోంది కదా మనస్సుకి ఆ సంకల్పం చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు ఎలా ఉందో చూడండి ఆ ప్రశ్న అంటే వాడు అధ్యాత్మమును బాగా పరిశీలించుకుని తన మనస్సుని మననము చేసే శక్తి ఇచ్చి ప్రేరేపిస్తున్నటువంటిది ఏది మహర్షి అలాగే అది ఇవ్వరు నువ్వు థాట్ ఎక్కడి నుంచి పుడుతుందని సంకల్పం ఎక్కడి నుంచి పుడుతోందో వెతికి పట్టుకో సంకల్పాలన్నీ అహం అనే సంకల్పం నుంచి పుడతాయి ఆ అహం అనే సంకల్పం ఎక్కడ పుడుతుందో నువ్వు వెతికి పట్టుకో అచ్చిన్వత మజ్జతావా నువ్వు దాన్ని వెతికి పట్టుకో వెతుకు హనుమంతుడు సీతాదేవిని వెతికినట్టుగా ఈ అహం అనే సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుందో వెతుకు వెతికితే అది మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుంది కాబట్టి మనస్సు యొక్క వ్యాపారము పరమాత్మకు లింగము ప్రాణ వ్యాపారము పరమాత్మకు లింగము కాబట్టి ఈ పదిహేడు కూడా కలిపి ఆ సూక్ష్మ శరీరం మీద మీరు ధ్యానం చేసినట్లయితే అది మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది కనుక ఈ పదిహేడింటితో కూడిన సూక్ష్మ శరీరమునకు లింగ శరీరము అని ఇప్పుడు శివలింగమును చూసిన వెంట లింగమును చూసిన వెంటనే ఆ సర్వ జగత్తునకు అధీశ్వరుడైన పరమాత్మ మీకు గుర్తుకొస్తాడు కనుక దానికి లింగము అని పేరు వచ్చింది అర్థమైందండి లింగము ఈ లింగ శరీరము ఆంతరమునందుండే లింగము ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి శివలింగాన్ని చూసిన వెంటనే ఈ సర్వ జగత్తును శాసించేటువంటి ఆ పరమాత్మ మీకు బుద్ధికి కాబట్టి అది లింగము అలాగే మీలో మీరు ఆ మనస్సు యొక్క వ్యాపారాన్ని పరిశీలించినా లేకపోతే శ్వాస నిశ్వాసలను పరిశీలించినా కూడా మీకు ఆ పరమాత్మ గుర్తుకు కబీర్దాస్ అలా అన్నాడు ఇప్పటికే నువ్వు నలభై సార్లు చెప్పాను నేను ఆ దోహ సో మో మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరో పాస్మే తేరో అది తేరే తేరే పాస్మే నన్ను ఎక్కడ వెతుకు నేను నీ పక్కన నీ దగ్గరే ఉన్నాను ఎక్కడున్నాను మైతో విశ్వాస్మే అని ఆఖరిని చెప్తాడు నా కాశీమే నా కైలాసమే నా అన్ని అన్నింటినీ నిగేట్ చేసి చేసి నేతి నేతి నేతి నేతి కబీర్ అన్నిటినీ నిగేట్ చేసి చేసి ఇప్పుడు నేను ఇక్కడ లేను అక్కడ లేను అక్కడ లేను ఇక్కడ లేనని చెప్పి చెప్పి ఫైనల్గా మైతో విశ్వాసమే విశ్వాసం అంటే వివిధ శ్వాసలయ్యందు నేను ఉన్నాను అంటే నీ ఉచ్ఛ్వాస ఆ శ్వాస ప్రక్రియలో నేనే ఉండి ఈ శ్వాసను నడిపిస్తూ ఉన్నాను ఎంత బాగుందో చూడండి అది మనం ఎంతకాలం బతకాలి అని అది ఆపూచి మనం పెట్టుకోవడం అనవసరం అని నడిపించి వాడు నడిపిస్తున్నాడు వాడు శ్వాసను నడిపించినంతకాలం దా బతుంది దేహం వాడు శ్వాసను చాలయ్యి వాటికన్నా ఆపేస్తే ఆగిపోతుంది దీనికోసం దాని గురించి మనం దానికోసం కోరికలు పెట్టుకోవడం కదా మహాత్ములు అలా ఉంటారు ఆ కోరికలు ఏం పెట్టుకోరు నేను మనవాడిని చూడాలి మునిమనవాడిని చూడాలి ఏమిటి చేస్తారు మునిమనవాడిని చూసి ఏదో భ్రమలు అలా ఉంటాయి సంసారం ఉంటే మరి అలాగే ఉంటుంది ముందు కొడుకుని చూడాలి సరే కొడుకుని చూశారు కొడుకుని నెత్తి మీద రాయమన్నా పెట్టాడా ఏమీ లేదుగా కాదు మనవాణ్ణి మనవాడు ఏదైనా ఉద్ధరిస్తాడని మనవాణ్ణి చూస్తారు మనవాడు ఏమి ఉద్ధరిస్తాడు మనవుడు ఉద్ధరించే టైంకి వీడు వెళ్ళిపోతాడు ఇక్కడ ఇది పోల్లేండి వీడు ఆయుర్దాయం బాగుండి తొందరగా పెళ్లి చేసుకుని మునిమనవడు వచ్చాడు అనుకోండి అదిగో నాకు మునిమనవుడు వచ్చాడు అని వీడు సంతోషపడ్డమే ఇదంతా సంసారం దాంట్లో ఏమీ సారం లేదు చాలా అసారమైనది ఈ సంసారం కనుక సో సారమేమిటంటే మీ హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు నిత్యము వెలుగుతూనే ఉన్నాడు ఏదయ్యా మాకెక్కడా కనపట్టలేదు ఏమిటంటే నువ్వు లింగాన్ని పట్టుకుంటే కనపడతాడు ఏది లింగము శ్వాసయే లింగము లేదా నీ సంకల్పము అనే సంకల్పమును లింగముగా చేసుకుని దానిని సూచన ఇచ్చి ఇలాగా దిస్ ఇది ది డైరెక్షన్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ యు ఆ డైరెక్షన్ చెప్తోంది ఆ విధంగా మీరు పరమాత్మను చేరుకోనరు అనే అభిప్రాయం అంచేతనే దానికి లింగ శరీరము అని పేరు ఈ వివరణలన్నీ నేను ఏదో పుస్తకంలో చాలా ఓపిగ్గా కూర్చొని రాశాను ఏం పుస్తకం అంటే బహుశా పంచీకరణం పుస్తకంలో అయ్యి ఉంటున్నాను ఈ కథ అంతా అక్కడ ఓపిగ్గా అప్పట్లో రసం ఇప్పుడు రాయలేను మళ్ళీ ఇంకోసారి ఉన్నాము బుద్ధికర్మేంద్రియ ప్రాణపంచకైనేంద్రియముల యొక్క కర్మేంద్రియముల యొక్క ప్రాణముల యొక్క ఐదేసి ఐదేసితో మనసా మనస్సుతో ధియా బుద్ధితో సప్తదశి ఈ పదిహేడింటితో ీరముచ్యతే చెప్పబడుచున్నది బుద్ధికర్మేంద్రియ ప్రాణపంచకైర్మనసాధియా శరీరం సప్తదశిస్ సూక్ష్మం తల్లింగముచ్యతే క్షేత్ర క్షేత్రజ్ఞ పరిభాషలో చెప్పాలంటే స్థూల శరీరము ఐదు సూక్ష్మశరీరం పదిహేడు ఇవన్నీ క్షేత్రమే ఎంత క్షేత్రమే క్షేత్రజ్ఞుడు తర్వాత వస్తాడు ఆయన తీసుకెళ్తాడు అయితే ఇప్పుడు ఈ సూక్ష్మశరీరమునందు నేను నాది అనే అభిమానము గలవాడు ఎవడు దాన్ని చెప్తున్నారు ప్రాజ్ఞస్త్రాభిమానేనా తైజసత్వం ప్రపద్యతే హిరణ్యగర్భతామీషయ్యష్టి సమష్టి ఇప్పుడు కొంచెం నామిన్క్లేచర్ వస్తుంది అంటే పేర్లు వస్తాయి మీరు ఆ పేర్లు కొంచెం ఓపికగా మీరు అర్థం చేసుకోవాలి నేను ఒకసారి లేచి ఆ పేర్లన్నీ మీకు రాసి పెడతా నేను రాయమంటారా బోర్డు మీద ఏమి పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా ఇంకోటలేదు కదా రెండు కల్పించామంటే ఏది బ్రహ్మాండముందో అది పిండా ఉంది ఏది పిండాండముందో అది బ్రహ్మాండం అక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది ఎలాంటి పాస్పోర్ట్ ఫోటో పాస్పోర్ట్ ఫోటోకి ఒరిజినల్ మనిషికి తేడా ఉంటుంది రెండు అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది పాస్పోర్ట్ ఒరిజినల్ మనిషిలో ఒరిజినల్ మనిషిలో ఏముంటాయ్ పాస్పోర్ట్ ఫోటోలో ఓకే ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు మీరు మీరు నిద్రపోతున్నారంటే సమష్టిలో పరమాత్మ కూడా నిద్రపోతున్నారనే స్థితి ఉంటుంది అక్కడ లేకపోతే మీకు కాదు అవునండి అక్కడ మీరు నిద్రపోతున్నప్పుడు మీకు పేరేమి ప్రాజ్ఞ చదువుకున్నాం ఆల్రెడీ నిద్రపోతున్న మీకు పేరేమి ప్రాజ్ఞ మీకు లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు నిద్రపోతున్న మీరు ప్రాజ్ఞుడైతే నిద్రపోతున్న దేవుడికి కూడా ఉపయోగం కదా కళ్ళు పుష్ణుడు నిద్రపోతే అది మీకు ప్రళయం ఒక రకంగా ఇచ్చే ఈ జగత్ అంతా పరమాత్మగా తలుచుకుంటే నిద్రపోతాడు అదే ఆయన ఆయన కూడా నిద్ర ఇచ్చే ఏకాదశి నిన్న మాత్రం విన్నారు కదండి శ్రైనా ఏకాదశి ప్రాణ ఏకాదశి నిద్రపోతాడు ఆయన నిద్రపోయినప్పుడు ఆయనకు పేరు ఎందుకంటే మనం మీకు పేరు ఉంటే ఆయన పేరు ఉండాలి కదా ఆ పేరు ఈషర అంటే అనే ఒకటే ఆ మాటకు వస్తే ఈశం లేదా ఓకే ఇప్పుడు ఈ ప్రాజ్ఞ అనేది అవస్థ ఏంటిది సుశుద్ధు చెప్తాస్తుంది సుషత్తు కదా ఈశహాను అవస్థ ఏమిటి ప్రళాయంగా ఉంటే కదా ఈశ్వరుణ్ణి ప్రళాయంగా ఉంటారు ప్రళయంలో ఆయన ఈశ్వర రూపంలో ఉంటాడు ఈశహం మన నిద్ర ఉంటుంది మీరు నిద్రలేస్తారు మీరు ఆ నిద్రలేచిన వాళ్ళు నిద్రలోంచి వాటికి వస్తారు కదా ఈ ప్రాజ్ఞుల్లోంచి వస్తారు నిద్రలేచిన వాడు వీరికి వైద్య అయితే నిద్ర లేవడం అంటే సగమే వేస్తా అంటే కలగంట కలగంట సగమే వేస్తా పూర్తిగా అలవాటు వేస్తాయి సగం నిద్ర లేస్తాయి కలగంట ఉంటే సగం నిద్ర కాబట్టి దీనికి రైత్య సహాయక అవస్థ ఏమవుతుంది అవస్థ స్వప్న అవస్థ మీరు దుమత్తు పెద్దపడే స్వప్న అనే మరి స్వప్నావు కూడా ఉండాలి స్వప్నాథం ఉండాలి కదా ఆయన ఆ స్వప్నాల స్థితి ఆయన స్వప్నాల స్థితి హిరణ్య గ్రంథ అని చెప్పారు మీరు స్వప్నావస్థలో చేస్తారు ఒక జగత్తును సృష్టిస్తారు నేనే సృష్టిస్తాను నేను స్వప్నావస్థలో మీరు జగత్తును సృష్టిస్తారు ఆ సృష్టిని అంతకీ కూడా అలా నిలబెడతారు సృష్టిని కాపాడతారు మీరే సృష్టించి కాపాడుతారు కదా అలాగే ఆ హిరణ్యత్ కూడా జగత్తును సృష్టించి ఆయన కాపాడతారు కాబట్టి ఆయన హిరణ్య గుడు ఆయన యొక్క స్వప్నమే ఈ జగత్ జగత్ ఓకే అలా ఉంటుంది ల్యాంకట్లో ఏమి యాగిండి తర్వాత ఇంకొంచెం తెలియదు పూర్తిగా వచ్చిందనుకోండి దీనికి విశ్వహాదిక వస్తుంది అంటే జాతంలో ఉన్నాం అంటే ఇది జాగ్రత్త వస్తుంది ఈ నిరంతరం గురికి కరస్పాండింగ్ గా విశ్వనికి కరస్పాండింగ్ గా అది భాష ఓకే అక్కడ బ్రహ్మాండంలో ఉన్నదే ఇక్కడ పిండాలో రేవసం కూడా అదే భాష ముందుగా మారుతుంది పేర్లు కొంచెం తేడాగా ఉంటాయి ఇప్పుడు సెకండ్ స్టేజ్ చెప్తున్నారా జీవుడు యొక్క వ్యష్టి యొక్క సెకండ్ స్టేజీ సమష్టి యొక్క సెకండ్ స్టేజ్ కలిపి ఒక శ్లోకంలో చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి శ్లోకం ఉందాము ప్రాజ్ఞత్రమాన తైజసం ప్రపద్యిరణ్యగర్భతమీశస్తర్వ్యి సమష్టి త్రా దాని పదచ్ఛేదని శబ్ద ప్రజ తన దైసత్వం ప్రపద్యతే హిరణ్యగర్భతాం ఈశ తయో వ్యష్టి సమష్టి ఓకే త్రా దానియందు దానియందుకే దేనియందు చెప్పండి దేనియందు మరి పై శ్లోకానికి రిఫరెన్స్ ఉంటుంది కదండి ఆ సూక్ష్మశరీరము నందు అనమాట ఓకే తత్ర ఆ సూక్ష్మ శరీరమునందు అభిమానే అభిమానము చే అభిమానం అంటే ఏమిటి నేను చెప్పాను కదా అభిమానం అంటే ఏమిటో చెప్పాను కదా ఏమిటి ఐడెంటిఫికేషన్ అంటే ఎలాగా నేను నాది అనే తాదాత్మ్యము దాన్ని అభిమానము అంటారు తెలుగులో అభిమానం అంటే ఇంకేదో అర్థం ఉంది అంటే ఎవరో ఏదో మాట అంటే కష్టపెట్టుకోవడం దాన్ని అభిమానం అని ఏదో అంటారు ఇక్కడ అలా కాదు ఇక్కడ అభిమానము అంటే ఏమిటనమాట ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఇంటియందు అభిమానము గలదు అంటే అర్థం ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అని అలాగే పట్టుకుని అర్థం దాని పేరు అభిమానం దేహమునందు అభిమానము గలదు అంటే ఇది నేను ఇది నాది అని ఆ దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు అని అలా పట్టుకున్న ఎలా అంటాం అభిమానముంటే నేను నాది అనే భావనకు అభిమానము అంటాడు తెలిసిందండి కాబట్టి మళ్ళీ అన్నాం తత్ర ఆ సూక్ష్మ శరీరమునందు అభిమానేనా అభిమానముచే అనగా నేను నాది అనే తాదాత్మ్యముచే ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు తైజసత్వం తైజసుడు అనే స్థితిని ప్రపద్యతే పొందుతున్నాడు ఇప్పుడు నిద్రపోతున్నారనుకోండి నిద్రపోతుంటే మీరు ప్రాజ్ఞులై ఉంటారు ప్రాజ్ఞులై ఉంటారు ఆ ప్రాజ్ఞావస్థలో మీకు ఇది నా మనస్సు ఇది నా బుద్ధి ఇది నా కన్ను నా ముక్కు నా చెవి ఇలాంటి అభిమానాలు ఉంటాయా ఉండవు ఆ నిద్రపోతున్నవాడు సడన్గా నిద్రలేస్తాడు కొద్దిగా నిద్రలేస్తాడు నిద్రలేచి ఈ సూక్ష్మ శరీరం అంతా అభిమానం పెట్టుకుంటాడు అంటే నా మనస్సు నా బుద్ధి నా చూపు నా వినికిడి నా ప్రాణము నా ఉచ్ఛ్వాస నా శ్వాస ఈ విధంగా సూక్ష్మశరీరాలు సూక్ష్మ శరీరము ఎడల నేను నాది అనే అభిమానం పెట్టుకుంటాడు మీరు స్వప్నావస్థలో మీకు మొత్తం ఆ స్వప్నావస్థంతా కూడా మనస్సు యొక్క మనస్సు యొక్క విలాస మనస్సే ఆ స్వప్నం రూపముగా ప్రకటమవుతుంది స్వప్నావస్థ ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను మీకు గుర్తుందా ఒక ఆవకాయల సీజన్లో ఒక పెద్ద ఆయన రూపాయి నూనె జాడీలో నూనె కొనుక్కుని ఆ జాడీని ఒకటి నెట్టిమీద పెట్టుకుని వాడికి రూపాయి కూలీ ఆ నూనెని ఇంటికి తీసుకెళ్తుంటే వాడు మనస్సులో ఊహ చేసుకున్నాడు పొగటి కళలు అంటారు ఆ పొగటి కళల్లో అతను ఈ రూపాయితోటి ఇప్పుడు ఇంకా రాలేదు రూపాయి ఇంటికి వెళ్ళాక వస్తుంది ఆ రాబోయే రూపాయితోటి కోడి గుడ్లు కొనిగి నాలుగు వాటిని చక్కగా పొదిగి నాలుగు కోడి తయారు చేసి వాటిని మళ్ళీ నాలుగు నాలుగు పదహారు గుడ్లు అలా పెరిగి పెరిగి పెరిగి కొన్ని లక్షల రూపాయలు సంపాదించి పెద్ద భవంతుని కట్టి పెళ్లి చేసుకుని ఒక అందమైన అమ్మాయిని ఇద్దరు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని చదువుకోకపోతే కోప్పటితో ఆ నూనెంతా కింద పడేస్తారు